సోత్రుమేస్తా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి మంత్రులు అనిక వర్ణాలు మహోన్నత లేప్రవ పరిశుద్ధ తండ్రి గడిచిన కాలం కాచి కాపాడి తండ్రి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలతో నిలబెట్టు నాయన నీకు వందాలేసయ్య ఇక దినం మీరు మాకు అనుగ్రహించిన నీకే వన్నా లేనమైన కృపను నూతనమైన అభిషేకం ఈ మీటింగ్ అంత మహిపొందని ప్రభావ పార్లరా మైంపొంది వాకిందర మాట్లాడండి పశుదాత్మ అభిషేకంలో నింపండి గ్రూపులో పార్టిసిపేట్ చేస్తున్నారు సిస్టర్ నూతన అభిషేకం వాడుకోండి వాకిందర మీరు మహిపొందని ప్రభావ పరిశుభాత్మకం జరిగించి మీ నామానికి మైమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం this not only I mean that a bit of this contento hallelujah my my love to do is to make it to the moon hallelujah hallelujah see my mom your lap is making it to the moon hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah హలలియ సుతి మై మా ఎలాప్పుడు ఏర్చెదము అలలియ హలలియ సుతిమై మా ఎలాపుస్తునీచెదము అల్ల సైన్యముళ్లకు అధిపతి ఆయనయా ఏసు చెదము అల్ల సైన్యముళ్లకు అధిపతి ఆయనయా ఏసుని స్థుతి చెదము అల్ల సాంబ్రములను దాతించిన యూ అను స్థుతి చెదము Alla Sangramullan Dati Impinai Yehu Anu Sutin Chedhamun Hallelujah Hallelujah Suthi Ma'i Ma'i Yalapru Hissu Na'i Kedhamun Hallelujah Hallelujah Suthi Ma'i Ma'i Yalapru Hissu Na'i Kedhamun ah, Hallelujah Hallelujah Hallelujah Hallelujah, hallelujah. Hallelujah hallelujah sutimai mailapu yesunu kechadamu hallelujah hallelujah sutimai mailapu yesunu kechadamu aakashamundi maannanni pamthina yesunu stutinchadamu aakashamundi maannanni pamthina yesunu stutinchadamu balanu undi madura jalamunu pamthina yesunu stutinchadamu బల నుండి మధుర జలమును పంపినా చేస్తుని స్థుతి చెదము హలలుయా హలలు ఎస్తి మహిమా ఎలా పుడు వేస్తునము హలలుయాలు ఎస్తి మహిమా ఎలా పూడు చేస్తు ఆ హలుయా హలలుయా హయా హలలుయా హలలు అల్లలుయా అల్లలియ పుతిమయ ఎలాప్పుడు ఏస్తునీచెదము అల్లలుయా అలలియ పుతిమ ఎలాప్పుడు ఏస్తునీచెదము ఆకాశము నుండి అగ్ని పంపిన గేస్తుని స్థుతించదము ఆకాశము నుండి అగ్ని పంపిన చేస్తుని స్థుతించదము శివకులను ఆత్మకే అభిషేకించిన గేస్తుని స్థుతించదము శివకుల నాత్మకే అభిషేకించినా ఏస్తున కుదము హలయ హలయ కృతిమయీమా ఎలాపుడు ఏస్తునకేచదము హలయ హలయ కృతిమయ ఎలాపుడు ఏస్తునకేచదూ ఆ హూయా హలలు హలూయా హలలుయా హలలు మీ సుప్రభ పర దేతిన్న రేట్ ఒక రీతి ఉన్న దీవానికి సుప్రభా నా దేవ ప్రవృతతో మాట్లాడు మీ ప్రియకుమార్తో మాట్లాడు అపస్సుతో మాట్లాడే దేవానికి మాట్లాడే దేవుడు మీద జీవముంది సుప్రభ అన దీవానికి జీవం గల దేవానికి శ్రోతాం మూడని మా పాపం శాపం రోగాలు భరించి లేకపోతే మూడంగా తిరిగి లేచి యథాంతరంగా మార్చాం అవును మీ ధన్యత మాకు ఇచ్చినందుకు కోసం సూత్రాలు చేస్తున్న విషయప్రభ ఆత్మీయ మార్చిన విషయప్రభ శ్రోతం చేస్తాం పేపర్ అని పదవా అలాగే మీరు యాదకు సంబంధం యాదకులని చెప్పిన విషయప్రభ అందుకే ధన్య వాక్యం మాట్లాడి వాక్యం మన తల్లి రోజు మాకు తెలివేచ్చు అని అలాగే మీరు మాత్రం మాట్లాడి సరస్సునిపించి సైతం చూపుించి మాధవీ ప్రభా మాధవుడి మీరు మాట్లాడి మీరు నడిపించి పదిహేను వరకు పదిహేను వచ్చినా ఐదు ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ వర్క్ సార్ మీరు పూర్వ మందు చీకటి మన ఎత్సంకు చెప్తున్నావు ఇంత ముందు చీకటి లేను అంటే చీకట్ అంటే దేవుని తెలియని ప్రజలు ఉన్నారు మనం పూర్వందు దేవుని తెలియదు అంటే దేవుడు ఇట్టాస్తి దేవుడు అని మీకు ఏదో చీకట్ మీరు పోతున్నారు కొట్టుకొని చీకట్ అంటే మనం సాధర్ పాపం సాధర్ కష్టాలకు సాధర్ అన్నది చీకట్ చీకట్ ఉన్న వారు ఎక్కడ పోతున్నా అని ఆయన గురి లేకుండా ఎక్కడ పోతేనే ఉంటాడు చీకట్ అంటే పూర్వందు మీకు చీకట్లుడే ఏపీ మీరు పూర్వందుకు చీకటి చీకట్లుండే దేవుడు తెలియదు మనకు లేదంటే అదే దేవుడు అమ్మిన మనం అంటే చీకటి మోసం కాదు మోసంలో ఉన్నవచ్చు మనం మనం ఇంత ముందు ఇప్పుడు ఏపీ చెప్తాడు పూర్వందు మీ చీకటి ఉండే ఇంకేమంటు ఇప్పుడైతే ప్రభునందు ఇప్పుడైతే ప్రభునందు రక్షణ పొందిన కనుక ప్రభు అందు మీరు వెలుగై ఉన్నారు వెలుగు ప్రభు కనుక వెలుగే ఉన్నారని ఇక్కడ చెప్పేసి సంఘంకు మళ్ళీ పౌరు భక్తులు పూర్తిగా విని చెప్తున్నాడు వాళ్లకు అలాగే మీరు గ్రహించాలి అప్పుడు చీకటి ఉన్నారు కనుక ఇప్పుడు చీకటి నుంచి మీరు ఏం ఆ వెలుగులో వచ్చిందని చెప్తున్నాడు ఇంకేమంటాడు వెలుగు ఫలము సంబంధమైన విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుతున్నది వెలుగు యేసు వెలుగు ప్రభు దాని వెలుగులో నీతి ఇంకా అంటే అంటే మన ప్రభుత్వించు ప్రభుత్వించు మన పలువురు జీతం ఉంటుంది చెప్పండి సారా కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొని అలా ఇప్పుడు మీరు ప్రభులో వచ్చిన కనుక ప్రభుకు ఏది ప్రీతిగా ఉందో ఏది మంచిగా ఉందో మీరు పరీక్షించాలా మీరు పరీక్షించాలని అక్కడ చెప్తున్నా ఎఫ్ఎసి సంఘం మీరు పరీక్షించాలా పరీక్షుకోండి మన కానీ దాని తర్వాత ఎందుకన్నా పరీక్షించి వెలుగు సంబంధం నడుచుకోండి వెలుగు సంబంధం అంటే మన ప్రభే వెలుగునా మీరు వెలుగునా వెలుగువా అని నడుచుకోండి అక్కడ హెచ్చరిక పౌరు భక్తుడు అక్కడ మన ఎస్ సంఘంకు చెప్తు చెప్తున్నాడు ఇంకా నిస్ఫలమైన అంధకార క్రియలలో పాళివారా ఖండించండి అలా నిస్ఫల అంకారీలో పాలువ అంధకారం మీరు అంధకారం నుంచి బయటకు వచ్చింది మీరు పూర్వంతు చీకటి ఉండే అంధకారం అంటే చీకటి సాధర్ నిస్ఫల ప్రయోజనం లేదు దాంట్లో అంధకారంలో ప్రయోజనం లేదు బెనిఫిట్ లేదు అది వాళ్ళకు దేవుని ఆత్మ వాళ్ళకు పౌలు ధర పౌలుధర నేర్పిస్తుంది దానిలో పాలు వారకుండా మీరు ఖండించే వాళ్ళే ఉండాలంటే ఒకరికి మన ఒక చెప్పలేక ఉండాలని చెప్తున్నా పౌరు భక్తులు నేనైతే చెప్తున్నాను మీకు మీరు బి అక్కడ చెప్పలేక ఉండాలా ఖండించాలా ఎందుమంటే చీకటి ఉన్నవాడు ఎక్కడ దారి తెలియదు అలా చీకట అంటే పాపం పాపం జీతం మరణం ఆయన మరణం పోతున్నాడు ఖండించకపోతే ఎందుకు ఖండిస్తారంటే ఆయన మంచి సురక్షణ ఉండాలని ఖండిస్తారు ఇప్పుడు లోకంలో టీచర్ ఎందుకు ఖండిస్తారు ఆయన ఫెయిల్ కావద్దు మన మమ్మీ ఎందుకు ఖండిస్తారు అంటే ఆయన భవిష్యత్తు మంచి పడాలని ఖండిస్తారు అంటే దేవుని ఆత్మ వీటిని ఎందుకు ఖండిస్తా అంటే నువ్వు చీకట్లో పోదు అని దేవుని ఆత్మ ఖండిస్తుంది కనుక పౌరులు ఖండించే వాళ్ళు ఉండాలా అంధకారు చీకట్లో పాటివారు ఉండకుండా ఖండించాలా వాళ్ళకు అంధకారంలో ఉండారో చీకట్లో ఉండో వాళ్ళు ఖండించారు అని చెప్తున్నాడు నిలయనగా అత్యక్రియలు ఏవారు రహస్య మందు జరిగించే పనులను గురించి మాట్లాడుతాయినను అవమానకరమై ఉన్నది అలా చీకటి కిరేకంగా లోపాటా ఉన్నది చీకటికి లోపట ఉంది అలా చీకటి కిరణ్ వాళ్ళ రాష్ట్ర కిరణ్లో అవమానం మాట్లాడేది మాట్లాడేట్లు అంట అది అవమానం కలిగి వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నారు ఇంకా అవమానంగా మాట్లాడుకుంటున్న ఈ పౌరు ధర చెప్తున్నాడు రవి సంగళంగా ఉన్నారా అవమానం పొందుతారని చెప్తున్నాడు ఇంకేమిడు సన్న కండింపబడి ఏదో కండించి కండించి అక్రమించా నుంచి వెళ్ళిపోమంటారు ఆ దినం దుఃఖకరంగా ఉంటుంది కానీ ఇతరులకు మనం ఏం చేయాలి ఖండిస్తే ఒకసారి నువ్వు ఈ వాక్యం చేసి చెప్పే వాళ్ళు ప్రేమగా వాళ్ళ మనమస్సు రావచ్చు ప్రక్షచ్చు ఇంకా అందుచేత నిద్రించున్న నీవు నేర్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అంటే దేవుని ఆత్మల పోయి తిరిగి ఆయన నిద్రిస్తున్న ముత్తి కదా ఇక్కడ ముత్తుడు అలా ముతురం ఉన్నప్పుడు మళ్ళీ ఒక అవకాశం మళ్ళీ ఇస్తున్నాడు ప్రభు ఆయన దాగదు కనుక మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు కనుక ఇప్పుడు ముతు నుంచి వెమ్ము లేచి హెస్ప్రీ నిలబెట్టు నిలబెడితే దేవుడిని ప్రకాశిస్తా అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఒక అవకాశం ఇస్తున్నాడు అలా పౌరు ధర నాయకుడు ఒక చెప్తున్నా కనుక ఇప్పుడు పౌలు లేడు ఎప్ప సంఘం లేదు ఇప్పుడు మనం మనం ఇప్పుడు మనం పౌలు గట్ట నడిపిస్తున్నాడు దేవుడు మనకి అప్పటి నేర్పిస్తూ మనది చీకటి అక్కడి నుంచి ఏం చేయాలా దోన్స్ ఎవర చెప్పాలా అలా నువ్వు మళ్ళా పాపంలో పోయినావా పడిపోయినవా మళ్ళీ తప్పకుండా నీ మీద ప్రకాశిస్తాడు నీకు మళ్ళా తిరిగి నీకు నిలబెడతాడు ప్రభు పడిపోయినాకు మన సమోదంలో ప్రభు మళ్ళా తిరిగి ఆయన లేస్తాడు ఇంకేమింటాము దినములు చెవి కనుక మీరు సమయములో పోనీయక సద్వినియోగము చేసుకున్న అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని నట్లు జాగ్రత్తగా చూసుకుని ఫస్ట్ పరీక్షించాలా మనం పరీక్షించుకొని దినం చెడ్డేగా ఉన్నాయి ఈ లోకం ఈ దినం మంచి పోతే దినం ఈ దినం ఇప్పుడు ఈ సంవత్సరం పోయిందో ఈ సంవత్సరం మంచిగా వస్తుంది మంచి రాదు ఇంకా దిగి జారిపోతుంది కాగా ఈ లోకం వల్ల చీకటి కూడా చీకటి వాళ్ళకి ఇప్పుడు వస్తుందా ఇప్పుడు ఆశ కలిగిపోతుంది కానీ వాళ్లకు వాళ్ళకి తెలియదు కదా తెలుసు దినాలు ఇంకా భయంకర చెడ్డేకున్నాయి ఇవి దినాలు ఇంకా రాబోయే దుర్దినాలున్నాయి ఇంకా భయంకర ఇంకా భయంకర దినాలు చెడ్డేకున్నా అజ్ఞానం కా జ్ఞానం వల్లే మీ నడుచుకోండి జాగ్రత్త చూ చూసుకోండి మీరే చూసుకోండి ధ్యానంతో మీరు ఈ లోకంలో అజ్ఞానం ఈ లోకం వల్ల అజ్ఞానం ఏం కాదు ఏం కాదు కానీ మీరు జ్ఞానం వల్లే ఇక్కడ ఇది శిశువులలో మరొకడు ప్రభువ నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా అతన్ని చూచి నన్ను వెల్లడించము మృతులు తమ మృతులు పాతి పెట్టుకుని నిమ్మని చెప్పాను అలా ఈ శిశు నిత్య జీవంలో వచ్చి పోతా అంటాడు నన్ను స్వయమంటాడు ప్రభు అంటు అని ఇంత నేను కష్టపడినా నువ్వు నిత్య జీవంలో ఆ పోతానికి నన్నీ ఎమ్మడిచ్చు ఆ మృతులో ఉన్న కదా ఇంకా ఉన్నారు కదా వాళ్ళు చచ్చిపోయిన చచ్చిపోయిన పాతి పెట్టుకుంటారు నువ్వు నంది ఎమ్మడిచ్చు అంటు అలా మరలా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించే వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఇందునని వారితో చెప్పాను అలా పరిచయాలున్నారు శిష్యులు ఉన్నారు అదే గొప్ప జీలతో ఈ మాట చెప్తున్నాడు అలాగే ఏమంటారు నేను లోకంకో వెలుగు ఉన్నాడు ఏమంటారు నేను లోకంకో వెలుగు ఉన్నాను మరలా నేను లోకం వెలుగును నన్ను వెంబడించిన వాడు నడవక జీవకు వెలుగు కలిగితే చెప్తాను చెప్తాను నన్ను ఎంబో జీవ వెలుగు కదా జీవం ప్రవేగలగా నువ్వు నన్ను ఎంబో జీవం వెలుగుతావు కనుక ఈ లోకంలోకి తిరుగుద్దు నాగం చేసావు మనం వెనుకని చూడద్దు అని అది కాదు ఏ శోధనొచ్చినా ఏ అలా అడిగా ఏ శోతలు వచ్చినా శ్రమలు వచ్చినా ఆ శ్రమను చూడకుండా మరి పనుల గురివై చూస్తే పోతా అప్పుడు మన జీవితంలో ఒక్కొక్క కారణం మనం ప్రభు చేసిన కారణం మనం చూస్తాం అలా అడిగా శ్రమలకు చూస్తే ఈ ఆలోచన చూస్తే మనం ఈ లోకంలో శ్రమలు తప్ప మనకు శిష్యుల పొందిండు ప్రవతర పొందిండు మరి ప్రభు పొందిడు మన ఈ మనం మన ఈ జనరేషన్ లో మనకు మీ శ్రమలు తప్పం అలా అడిగా శ్రమల్లో ఆ జీవక్రితం ఆయనకి దొరుకుతుంది అలాది విశ్వాసంతో మనం అన్ని పంచుకునే పొట్టనే పోవాలా అలాది రకరకాల వస్తాయంటాయి తలంపు ధర వస్తాయి ఈ రకరకాల మన ధరలో యుద్ధం ఉంది ఎక్కువ మన జరుగుతుంది ఆ యుద్ధంలో ఏం ప్రార్థన పూర్తిగా ఏం చేయాలి దాని ఏం జర పొంది ముందు సాగితపోతే నీ ధర దేవుడు ఏం చేస్తావు అప్పుడు ఒక సేవ ఒక అనుభవంతో ఏం చెయ్యింది రాబోతు చూసి నీ యొక్క ప్లాన్ దేవుని యొక్క స్థలం ఏముందు గుర్తుపడతాం ముందు సాగితే ఇష్టం జరుగుతుంది చూడండి పేదరు చూడండి పేద వేగం రాలే ప్రవచ్చ వచ్చింది పేతులకు ఆ కొండ నీటిలో పోయినాక ఒక దర్శనం ఆ పాత్రలో వీక్షించి వివక్షిస్తున్నాయన తన అది గుర్తు అప్పుడు ప్రభు చెప్తున్నాడు దీన్ని సంపించడం అంటే ప్రభు నిశ్చితం దీన్ని ఎప్పుడు నేను అంటే అప్పుడు ప్రభువు మాట్లాడుతూ నేను పవిత్రపరిచి నిషేధించి ఏం చేద్దు నువ్వు నువ్వు తినమంటే అప్పుడు వచ్చినా చెప్పి ఇద్దరు కోరిన ఇంటి వచ్చినా కా ప్రభు ఆత్మ మాట్లాడుతుంది ఏమి సందర్భాలు పో మనం సందేహించద్దు పోల ఏ కుటుంబం ఎక్కడ చేస్తావు అప్పుడు పోయినా కానీ ప్రభు నాకు తెలిసే ఉన్నది అప్పుడు శిష్యులు ఎక్కడో అక్కడ కొంచెం తెలుసు ఎందుకు పోయినా అప్పుడు వివరించి పేద శిష్యులు చెప్తాడు అలా నేను ఎంత పార్టీవి అంటే ఒక్కొక్క స్టెప్ లో మనం పోతుంటే ఒక్కొక్క కారణం దేవుని కారణం చూస్తాం సైతాయం చేస్తాను ప్రయత్నిస్తాను అంటాడు రకరకాల శోధం చేస్తాడు కుటుంబం ధర మరధరా ఊ ధర అన్ని షేదించి పాద జయించి మన ప్రభు నిలబడి ఆ వెలుగు ఏం చేయాలి చీకటి చీకటి ప్రయోజనం వెలిగించాలా వెలిస్తే ఆ చీకటి నుంచి ప్రజలు చేస్తారు ఆ వెలుగులో వస్తారు వెలుగులోంచి వాడివి వెలుగు సంబంధంగా మారుతారు అలా అయ్యిందా చీకట్లో ఉన్నారు కనుక మళ్ళా అంటే మళ్ళీ అయింది చచ్చిపోయిన గుంపులో పోయినారు మళ్ళా మనం ఏం మళ్ళీ భయపడుకోము ప్రభుని మీద ఒక్క కాస్త ఇట్లా నిలబెట్టు ప్రభు కోసం మన ప్రార్థన ఏదైనా ఎంతో మంది సేవకులు పడిపోయినరు మళ్ళీ ఇవ్వాలి దేవుని యొక్క ప్రేమ మనల్ని ఉంది కానీ మనం ప్రేమ చేస్తున్నాం ప్రేమ మనకు ఇంతమంది ప్రార్థన చేసుకోబోతుండే అలా ఎందుకంటే దేవుని ఆత్మ అదిగా నడిపిస్తూనే ఉంటుంది ఆ సిలవలో దేవుని ఆత్మ ఏం చేస్తే విలాడుతుంది తండ్రి వీళ్ళు ఏం చేస్తారో అన్ని క్షమించమంటుంది ఎందుకంటే అందరి కోసం రక్షణ కావాలా అందరి కోసం రక్షణ కావాలా సిని ప్రభు చిన్న వాక్యం తీసుకుంటాం స్తోత్రం నైనా పరిశుద్ధాభీవం కలిపి అంటే మీకే వందనాలు అయినా సర్వ ఉన్న కదా సరస్టికర్త అయినా ప్రభానికి వందనాం ఈ సమయం దీన్ని ఇచ్చిన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేనిచ్చినా నేను చెల్లించలేమనైనా ప్రభానికి మీకుడుకున్న మమ్మల్ని భద్రపరిష తండ్రి నీకు వందనాలు ఆయన యేసు ప్రభా ఈ రోజు కాంత్రెస్ కాలంలో ఎంతమంది కూడినాం ప్రభా ప్రతి ఒక్క దీవించండి ఆశీర్వదించండి ఎందుకు ప్రభా నీకు వందనా ప్రతొక బిడ్డ సేవకి వెళ్ళినారు ప్రభా ప్రతి ఒక్క పరిశుద్ధాభిషేకించి అక్కడ సేవల బలంగా వాడుకున్నా ప్రతి ఒక్క పరిచర్ల తోడయ్యండి యేసుప్రభ సమయంలో ఉంది ఆయన బిడ అభిషేకించబడున్ తండ్రినికే వందనాలు ఏసుప్రభ కుటుంబాన్ని ఇంకా మారి మారకున్నాయి వాళ్ళంత కుటుంబంలో రక్షణకి ఈ భూమి మీద ప్రతి ఒక్క అధికారాన్ని కూల్చివేసి సహాయం చేయండి తండ్రిని వందనాలు పతొక అభిషేకించిన బిడ్డలు ప్ర ఉన్నారు ప్రభా పతడకు అధికారం దయచేసి యేసుప్రభానికి ఒక బలమిన బలమైన సేవ చెయ్యాలా ఒక బలమైన పాత్రగా వాడబడాలని ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని సరస్వతనికే నడిపించి అభిషేకించి వాడుకోండి హెచ్చు ప్రవాహి లోకంలో ఉన్న ప్రతి ఒక్క వైరస్ ఎంతమంది బాధపడుతున్న ప్రతి ఒక్క బిడకు స్వత బిడుదల పొందిన దాకా విజయాన్ని ఇచ్చేయండి ఏసు ప్రభానికి వందనాలు వరకు నందకార దయ్యాలు సమూహాలు క్రీస్తు నామల నుంచి పతక బిడ్డకు విడుదల ఈ రోజు దయచేయండిసుని రక్షణకి నడిపించండి ఏ సయానికి వందనాలు అయినా ముట్టండి తాకండి వాళ్ళంతా యేసుక్రీస్తు నాములని ముద్ర పొందుకొని చేసి ఏసుప్రభ దృష్టి నుంచి వాళ్లకు విడుదల దయచేయండి యేసు ప్రభానికి వందనాలు యేసుప్రభ మీరు మైక్ పొందిన విధానాన్ని బట్టి కోట్లాది వందనాలు వాక్య చిత్ర మాట్లాడినారు నైనా తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభా వెలుగులో జీవుడకు శక్తి దయచేయండి వాక్యం కట్టి కలింపరచేయండి ప్రతి ఒక్కదంతా తోడేయండి జీవించి ఆశీర్తి బలపరిచి ఈ నామానికి మైమకర శక్తిని పథక కొరకు దయచేయమని ఏడుకుంటున్నాం తండ్రి అనలియ నాది ప్రతి రోగం నుంచి ప్రతి వ్యాధి నుంచి విడిపించండి వాళ్ళ ఆత్మతో తెలివండి అనలియ ప్రతి ప్రభా మనకు వచ్చిన వ్యాక్తి శ్స్సపరచాలా వాళ్ళందరూ రక్షణ పొందాలా శువార్త పోవాలా సుప్రభ నా దివ మీ కార్యం చేయండి నా దివాతం నా ప్రభా వాళ్ళవి నీ బిడ్డలే సుప్రభ మేము ప్రార్థన చేసి రక్షణ మనం మరిపించండి ఇంకా రాబోయే ఉన్న వే తెగున్న సుప్రభ ఆ తెగు రకముందే ప్రభా అనలియ బిడ్డతో మాట్లాడాలి రక్షణ డాక్టర్ జ్ఞానం తెచ్చింది వాళ్ళ బిడ్డ రక్షణ పొందాలా ప్రేమ జాలి పుట్టని అలవి అనాది అనిస్తుంది మీరు ఆకలి ప్రేమ చెల్లారిపోతుంది సుప్రభ డాక్టర్లు ప్రేమ పెట్టి అక్రమం తొలగించండి అలవి ఈ కాన్సిల్ ఎంతో బిడ్డలు రాలేదు వాళ్ళు సాకలు ముట్టండి జ్ఞానం తెలియచండి పది బిడ్డ కుటుంబం రక్షణ పొందాలా పది బిడ్డ చిన్నపిల్లల నుంచి పెద్దలు సేవ చేయాలా రాక సమీపించి మా చదువుల దగ్గర ఉంది సుప్రభ నాకు ఇవన్నీ నాక్కడ ఎంత దగ్గర ఉంచు ప్రభావిత రక్షణ కాలం సిద్ధంగా చేయలేదు ప్రభావిత పొందాలా పరిశుభాత్మ పొందాలా అలాగే పడిపోయిన బిడ్డని మన తని మన తని తిరిగి మన తని అంత జనాల జ్ఞాపకం చేసుకుని వాళ్ళ మీద పరిశుభాత్మ గుమనించండి ఎంజాయోడ్డ జ్ఞాపకం చేసుకుని తిరిగి వాళ్ళకి స్థిరపరచండి మీ సేవోత్సవం సాయం చేయని అలాగే ఆటజలు మీ నా అమ్మాయి తక్షణ మనిస్తున్నాం ప్రస్తుతం ృపా మన కుటుంబంకు ఇక్కడ ఉన్న కాన్స్టర్ విడిచుడు కుటుంబంకు అలా వైరస్ పరం పిల్లలకు కుటుంబం కు దేవులకు కృప సులు చూపించే మహాకృప చదాకాలం మన అందరికి చూడు కాకే పేరే ప్రేజ్ వెళ్ళాడు